సాక్షి సాహిక నాటక పరంపరలు పదకొండవ భాగంగా నాటకూల కీర్తిశేషులు పానుగంటి లక్ష్మీ నరసింహారావు రేడియో అనుసరణ శ్రీ ఇంద్రగన్ శ్రీకాంత్ శర్మ నిర్వహణ శ్రీ పాండురంగ సహకారం శ్రీ కెవీ నరసింహారావు వినండి నాయనలారా ఇవాళ నేను ఉపన్యసించడం పెట్టుకోవడం లేదు దీనికి ఒక కారణం ఉంది ఆ కారణం ఒక ఉపేక్షకు సంబంధించినది సాక్షి సంఘం ఉపన్యాసాల్లో మత సంబంధమైనవి ఇతరత్రాంశాల్ని స్పృశించాయి కానీ శైవ సంబంధంగా ఏమీ స్పృశించలేదు ఇందుకు ప్రత్యేక కారణం ఏమీ లేకపోయినా ఉద్దేశపూర్వం కాకపోయినా ఉపేక్ష ఉపేక్షే కదా అందువల్ల ఒక వీరశైవ మహాభక్తుడి గురించి నేడు మా మిత్రులైన ఒక లింగధారి భక్తుడు మీతో మాట్లాడతాడు జంఘాల శాస్త్రి గారి ఉపన్యాసాల గురించి నేను వింటూనే ఉన్నాను అయితే ఆయన పత్తి కొళ్ళైన విశేషం ఉపన్యసించాడు కానీ బసవేశ్వరి మహిమ గురించి చెప్పలేదే ధరుద్రాసు కథ చెప్పాడు కానీ సేరల దాసయ్య కథ చెప్పలేదే అనేటువంటి లోటు నాకు తోచిన మాట నిజం ఒక శివభక్తుడి కథ మీకు చెప్పడానికి సాక్షితంగా నాకు ఇవాళ అవకాశం ఇచ్చేందుకు సంతోషం మామూలు కథల్లాగే దీనిని నేను ప్రారంభిస్తాను అనగనగనగా ఒక శివభక్తుడు అతను వీరశీవుడు అతని తల్లి కాని తండ్రి కాని ఎవరో తెలియదు ఇంటి పేరు అంతకన్నా తెలియదు ఫలానా ఊరు వాడని చెప్పడానికి కూడా పూర్తి ఆధారమేదీ లేదు బొండూరు వాడని పోరు ఉంటారు పేరు మాత్రం బ్రహ్మయ్య అతని కథని పాల్గురికి సోమనాథ కవి బసవపురాణం అనే ద్విపద కావ్యంలో కర్నం బ్రహ్మయ్య అనేక విద్యలు నేర్చిన కావటం వల్ల వెయ్యి విధాలా బాగా ధన మార్చించాడు ఇది కూర్చున్నాడా సంపాదించిందంతా మహేశ్వరి మూర్తులకు అర్పించేవాడు ఇక సొంతానికి ఏం మిగిలింది సంపదలకెల్లా సంపదయిన భక్తి మిగిలింది బ్రహ్మయ్య శుద్ధి పొందిన రసఘుటికలాగా గొప్ప తేజస్సుతో వెలిగిపోతూ కిందర వాద్యం మోగించుకుంటూ పాట పాడుకుంటూ వీధి వీధి తిరిగేవాడు ఆయన పాటకు మోళ్లు సైతం సిగిచ్చేవిట ఇక్కడ ఒక విశేషం చెప్పాలి రక్తిగానవు గానమే భక్తి గానము గానమే ఒకటి వేస్తాజటా మండలిలో పువ్వు ఒకటి ఈష్టా జటా మండలిలో పువ్వు తేడా లేదు అతను వస్తే ప్రధానమైనది భక్తి గానం దానికి పక్క ఈ కినిర బ్రహ్మయ్య గారు ఒకసారి కాలినడకన కూర సంగవేశ్వరరానికి ప్రయాణం కట్టాడు బసవేశ్వర స్వామిని చూడతామని బసవేశ్వర స్వామి మాత్రం సామాన్యుడా సంగమేశ్వరానికి ముందే ఈ బ్రహ్మయ్య గారికి ఎదురుపోయి తిండికి తీసుకెళ్లాడు ఈ భక్తుడికి తగిన రీతిలో సత్కారం జరిపాడు ఇక్కడే అసలు కదా ఒక తగాదా నడిచింది ఆ ఊళ్ళో ఉన్న త్రిపురాంతకేశ్వరుడి ఆలయానికి ఒకనాడు చిన్నర బ్రహ్మయ్య గారు వెళ్ళాడు వెళ్ళేసరికి దేవాలయం ఎదుట ఒక చిత్రం జరుగుతున్నది అక్కడి నుంచి జరిగిన విశేషం ఏమిటంటే నార్మల్యే నేను ఇటు లాగితే అట్లా గింజ గుంటే మాత్రం వదులుతాననుకున్నావా నిన్ను నా చంద్రముఖి కోసం అపరూపం లేకున్నాను మాంతినిపో అరే దీం దూంపది ఎగొర్రే మెడ సాడు తెంపుకుని గుళ్ళోకి పరిగెత్తింది నేనా విడిచిపెట్టేది చెబుతా నీ పని చెబుతా ఏమిరా చేతుల్లో తల నా వేలికున్న నందీశ్వర ఉంగరాన్ని నాకుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ గసగజలాడిపోతున్నావు నీకు వచ్చిన గురుకున్నాను నా చంద్రముఖి ఆరోగ్యం కోసం దీన్ని బలి ఎందుక ఉద్రేకన్నాయడుకో నీ గొర్రెని ఆలయంలోకి నేను పిలవలేదే నేనెందుకు పొమ్మని దీన్ని తూలిపెట్టాలి ఇది ప్రాణభయంతో పరమేశ్వరాలకి వచ్చి శరణు కోరింది నేను శంకర కింకరుణ్ణి దీన్ని వదలను దీనికోసం నీకెంత సుమ్ము కావాలో అడుగు ఇస్తాను దీని మీద మమకారం ఇక వదులుకో మా చక్కగా చెప్పావులే శంకరదాసుడు అంటున్నావు ఊరి సొమ్ము ఊరికే లాక్కపోయే వాళ్ళేనా శంకరదాసులు గొప్పవాడి బయలుదేరావు నీలాంటి వాడి ఇంకొక్కడి ఊళ్ళో ఉంటే చాలు మా లాంటి వాళ్ళు సంసారాలకి నీళ్లు వదులుకోవాల్సింది మాట్లాడకుండా నా గొర్రెని వదిలిపెడతావా లేదా ఎందుకలా గొంతు పెట్టు కరుస్తావు జాగ్రత్తగా విను నేను నీ గొరిని దొంగిలించలేదు ఇది ప్రాణభయంతో నా దగ్గరకు వచ్చింది దీనికి త్రిపురాంతక స్వామి దర్శనమైంది దీని వెల ఎంతో చెప్పవయ్యా ఎంతైనా ఇస్తానంటున్నాను అనవసరపు పౌరుషాలు మాను దీకెంత చెప్పు ఎంత కావాలా ఎంత మొనగాడివే అయితే అలాగే ఆ దూరంగా నిలబడిన యువకుడెవరు ఇటు రానాయన నువ్వు వెంటనే బసవేశ్వర స్వామి ఇంటికి వెళ్ళి నేను ఇమ్మన్నా చెప్పి ఈ గొర్రె మనిషికి వెయ్యి మాడల సొమ్ము ఇప్పించి పంపించు వచ్చావా నారాజా మగో తెస్తానని ఇంట్లో నువ్వు మొక్కుంటే ఆ మొక్కు నాది కాదా దానికి మించిన ఇంకొక లాలుచాటి వేరం సాధించుకొచ్చా తెలుసా ఓ అబ్బో మాడలు మూటే ఈ ధనం ఎక్కడో దొంగి నుంచి తెచ్చి బహిరంగంగా నా ఎదుట పెట్టలేదు కదా ఎందుకైనా మంచిది వీధి తలుపులు వేసిరా ఈ ధనం పాటి పెడదాం దొంగతనమా మాషంలో లేదు నిన్న నీకు చూపించిన గొర్రెని బట్టి వచ్చింది అన్నట్లు ఆ మాటే మరిచాను అమూడికి బలివాల్సిన గొర్రె అది ముందు దాన్ని చూపించు చూసుకో మండువాలో కట్టేసి మరీ వచ్చా ఇటు రాజా చెప్పు ఇదేంటి నిన్న నాకు చూపించిన గొర్రెకి దీనికి మొగం మారిందే మరి చెప్పేదేంటి త్రిపురాంత గు కట్టు తెంచుకొని పరిగెత్తింది అది దాన్ని పట్టుకునేందుకడితే అక్కడ మండపంలో కూకున్న విభూత ఆయన వెయ్యి మాటలు ఇచ్చి దాన్ని కొనేశాడు మనకేం పోయా కొత్త గొర్రెని తెచ్చా నా చంద్రముక్తికి ఆ వెయ్యి మాటలు ఇచ్చా మగం చూడు మగం గుర్ర వేలుపుల కోసం ముందే బలికి నిశ్చయించిన గొర్రెని చచ్చు వెయ్యి మాటల కోసం అమ్మేశావు అమ్మే ముఖ్యమా దాని బదులు మరో దాన్ని తెచ్చావు పచ్చు మగవా వెళ్ళి నిన్న నాకు ఏ గోరెని చూపించి బలికి మీదు కట్టావో దాన్నే ఒడుచుకునిరా లేదా నీ గోంకు కోసేస్తా అంత కోపం ఎందుకు చంద్రముఖి నువ్వేదంటే అదే నీ మాటకు తిరుగులేదు వస్తాను అదేంటి ఇప్పుడే ఇచ్చిన వెయ్యి మాడలు మళ్ళీ మూట కడుతున్నావు ఒక్క మాడ తీసినా ముట్టుకుంటే ఊరుకునేది లేదు నీ తాతసమ్మనుకున్నావా నా గొర్రెని అమ్మేస్తావా నీ కోపం బాడుగాను ఎంత తలుపు సర్చేవే నీ గొర్రె నీకు తెచ్చిద్దాలే నన్ను చంపకో ఇప్పుడే పోతున్నా తలుపేసుకో ఏం పనయ్యా మళ్ళీ వచ్చావు నా గొర్రె నాకిచ్చేయి గొర్రె నువ్వు అమ్మావు కదా మాటలు పుచ్చుకుంటే కూడా నీ గుర్రెందుకు అవుతుంది ఇప్పుడుది త్రిప్రాంతకు దేవుడిది ఏంటీకు దీన్ని అమ్మానా నువ్వు నాకు మాడలు ఇచ్చావా రే దొంగ తల పగలేస్తా జాగ్రత్త నా గొర్రె నాకు ఇచ్చాయి నతకి తగిలి వీడు ప్రాణం కరెంటి కింద పడి తనుకుంటున్నాడు చచ్చేవేళనా వీడి చెవిలో పంచాక్షరి ఊదుతాను ఆ విధంగానైనా వీడి ఉత్తరగతులు బాగుపడతాయి ఎవరో భక్తున్నూ త్రిపురాంపేట స్వామి ఆలయంలో చేరి మనిషి అపహరించాడా అంతేకాదండి బాబయ ఆ నాలుగేళ్ల మాడలు ఆ మనిషిగా ఉంచుకున్న ఆరుమణికిచ్చి దాన్ని కూడా సేరదీశాడంటొరిని కాజీను మాడల దొంగతనంతో అయిపోలేదండి ఆ గొరిమడిచిని లాటంతో కణత మీద కొట్టి చంపించానండి నైతే ఆ భక్తుడి గారు పారిపోలేదండియా చవం వదుకున ఆయన గారు వదుక్కున ఆలయం దగ్గర పడున్నారండి ఇది దారుణం మారణం అవశ్యం విచారించి వెంటనే ఆ భక్తుడిని అవ్వడం దండించి తీరాలి పదండి మన రాజ్యంలో ప్రభువు భక్తుల పేరిట ఇటువంటి దౌర్జన్యాలు సహించాలి కాక సహించరు నువ్వు చెప్తున్నది నిజమేనా అబద్ధం చెప్పే అలవాటు లేదు ఆ అవసరమూ లేదు నాకు గొర్రె కోసం జరిగిన వివాదంలో కేవలం ప్రమాదవ శాత్తు నీ చేతిలో వాటం ఆ వ్యక్తికి తగిలి మరణించాడని మమ్మ లేని అమ్మమంటావు సత్యం అదే అయినప్పుడు నేను వేరే విధంగా చెప్పే సందర్భమే రాదు కదా అలాగే నువ్వు చెప్పేది నిజమైన నీ నీకున్న సాక్ష్యం ఏమిటి సాక్ష సర్వ మానవ చర్యలకి ప్రత్యక్ష సాక్షి ఆ త్రిపురాంతక దేవుడే ఏమిటి ఈ ఆలయంలో దేవతామూర్తి త్రిపురాంతక దేవుడే అక్షరాల సాక్షిని మా ప్రభువుడు స్వయంగా చూడవలసిందే వారు వేం చేశాకనే తీర్పు భక్తుడట లే నెమ్మదిగా మాట్లాడు నాలుగు వేల మాటలు బహుమతి చేస్తాడట కూడా చంపేసి మరీ ఈ పని చేశాడ అసలైనంత అటువంటి వాడు నిర్దోషి అని సాక్షాత్తు మన ఊరి కృపార్థక దేవుడి తట్టిస్తాడట చూచు అందుకే ఎక్కడెక్కడ జనం ఆలయంలోకి విరగబడిపోతున్నారు అరుగో ప్రభు వారొత్తి పెట్టున్నారు బ మీరేమీ మాట్లాడవద్దు భక్తి ఈ రాజ్యంలో ఆగడాలు ఎక్కువైపోతున్నాయి ప్రజ అజ్ఞానంలోనూ భక్తుడు జ్ఞానంలోనూ మునుగున తరుణంలో సంఖ్యా బలం వల్ల అజ్ఞానం జ్ఞానంగాను జ్ఞానం అజ్ఞానంగాను చెడుబడి కావడం సహజం నేను పెదవి విప్పన్ను ఆగడాలు వేటువైనా అజ్ఞానమేనని మాత్రం చెప్పగలను ఈ భక్తుడి పేరేమన్నారు బ్రహ్మయ్య హిందిల గాయకుడు అంటారు మీకు ఇదివరకే తెలుసా భక్తుడి తెలు నేరస్థుడిగా మీరు చూపిస్తున్నారు చూస్తున్నాను ఇందరి కంటి ఎదుట జరిగిన నేరం మీ కంటికి నేరంగా కనిపించకపోవడం విఠూరం కంటికి కనబడినట్లు చెప్పబడే నేరాన్ని కంటితో చూసి నేరం కాదని చెప్పబోయే సాక్షిని మీరు చెప్పే నేరస్తుడు మీ ఎదుట నిలబెట్టబోతున్నాడు తీర్పు చేయవలసిన వారు ప్రభువులే బ్రహ్మయ్య నువ్వు నేరస్థుడివి శ్రీక్షార్హుడివి అని నాకు అందిన సాక్ష్యాలు ఆధారంగా నేను అంటున్నాను నువ్వు నిరపరాధివైతే నీ సాక్షిని పిలవయ్యా ప్రభువు రాజ్ఞాపించాక ఇక తిరిగే ఉంటుంది చిన్న కేంద్రీ కైవేష ప్రళయా క్షేత్రాభ తిస్తారదలి కుంకార మాతాండ సహస్పరేవా కదలిరా జమా ధర్మ కర్మ నిర్వాహిత ఇవ్వ ప్రక్రియ విశ్లింగ తుమలపక దేవ తుమలపేవ కదలిరా కదలిరా ఓ హర మహాదేవి జ్ఞాపించాకై తిరిగే ఉంది ఆ త్రిపురాంతక దేవుడే నా సాక్షి త్రిపురాంతక దేవ ఈ వేలాది భక్తులు నిన్ను దర్శించేందుకై ఎదురు చూస్తున్నారు ప్రళయాగ్ని ప్రభాపల్యమాన విస్మారిత పాలనేత్రంకారాండ్రదలి భక్త బ్రహ్మయ్య చూశారా జనం ప్రభువు పరివారం అంతా ముచ్చితులయ్యారు మీరు అనుగ్రహించి శంకర మహాప్రభువుని శాంతపరపాలి వీరందరూ సాధారణ స్థితికి రావాలి వీర వ్రతాచార్య విపరీత శౌర్య అచితాగణ్య నిరంతర పుణ్య అంచుఖీల సాక్షాత్ రుద్రమూర్తి భక్త బ్రహ్మయ్య శరణు శరడు అది గదిగో గుర్రె కోసం సకాల మరణించిన మనుషులు వేసి బ్రహ్మయ్య గారికి మొక్కుతున్నాడు భక్త బ్రహ్మయ్య వీరశైవ వ్రతాచార సంపన్నులైన మీరు శరీరాన్ని బతికించి మాత్రమే కాదు నా మనస్సును పరమేశ్వరునితో అనుసంధించి నిజంగా పునర్జన్మనిచ్చారు పునీతుడీ నీకు నాకు లోకానికి గురువు బామి ఈయనకు ముక్కునాయ ప్రజల బ్రహ్మయ్య గారు పశువును దైవాజ్ఞగా కాపాడి వాంఛా పశుత్వంతో మునిగితే ఒక మనిషిని నిజమైన పశువునిగా మార్చారు నేడు శ్రీ బసవేశ్వర స్వామిని కిన్నెర బ్రహ్మయ్య గారిని మా రాజసభాభవనంలో సేవించుకోబోతున్నాం మీరందరూ కూడా దయచేయండి అయ్యలారా వీరశైవ వ్రతాచారుల నిష్ట తెలిపే కథల్లో ఇది ఒకటి మాత్రమే శ్రీ పాల్గురికి సోమన్నగారి వసవపురాణం ఇటువంటి ఇంకా అనేక కథలకు నిధానం మత విషయాలు అనంతాలు విఘ్నులు విశాల శాంత మనస్కులై సత్యం గ్రహించాలి సత్యానికి సంకుచిత కుహద్దులు లేవు సాక్షి ధారావాహిక నాటక పరంపరలో పదకొండవ భాగంగా కిన్నెర బ్రహ్మయ్య నాటిక విన్నారు ఇవాళ నాటకమూల రచన కీర్తిశేష్లు పానుగంటి లక్ష్మి నరసింహారావు గారు రేడియో అనుసరణ శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ నిర్వహణ శ్రీ పాండురంగ సహకారం శ్రీ కెవీ నరసింహారావు ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది